నా కోసం దేహాన్ని లేదు నేను జీవుడి కాదు నేను కేవలం శిక్ష రూపే అయి ఉన్నాను నేనేదో జీవిస్తున్నాను అనేటువంటి ఒక కోరికే నాకు బంధం అయింది అని సో ఈ భావాన్ని ఎలా సమన్వయించుకోవాలి నేను దేహాన్ని కాదు నా కొరకు దేహం లేదు అంటే నా కొరకు దేహం లేదంటే నా ఎందు నా కొరకు నాదేమే లేదు నేను జీవుణ్ణి కాదు నేను కేవలం జ్ఞానస్వరూపం అంటే దేహము జీవుడు ఇద్దరు కూడా ఒకటే అవుతున్నారా వేరవుతున్నారా అన్న ప్రశ్న వస్తుంది ఇంతా కూడా కేవలం నాకు బంధమైంది జీవిస్తున్నాను అనే కోరిక ఒక ఆశ అంటే ఈ దేహము నిజం కాదు నా కోసం ఈ దేహం నిజం కాదు నేను జీవు కూడా నిజం కాదు నేను కేవలం చైతన్యాన్ని ఉన్నాను ఈశ్వరూపుణ ఉన్నాను ఈ పరిస్థితిలో ఇదే నాకు బంధం అవుతోంది అని చెప్పడం జరుగుతూ ఉంటుంది అంటే ఇక్కడ ఇవన్నీ కూడా ఆలోచించబడ్డవే నిన్న అమ్మ గురించి మాట్లాడుతూ ఇదే డిస్కషన్ వచ్చి ఒకరితో మాట్లాడుతూ అమ్మాయిందు అమ్మాయి కూతురు భార్య చెల్లెలు అంక వాటి వర్తలు ఆరోపించడం ఏంటో లలిత రాజరాజేశ్వరి రాముడు కృష్ణుడు నరసింహుడు గాయత్రి అంటూ చేసిన ఆరోపణలు కూడా అంతేపడ్డాము అన్నాను అంటే అదేవి వాస్తవానికి తీసుకెళ్ళటం లేదు వాస్తవం వాటి ఆరోపణలకు అవసరం ఇక్కడ మీరు ప్రధానంగా గుర్తు పెట్టుకోవచ్చుంది నిసర్గతత్వము ఆరోపించినత్వము ఏది లోపలన్నది ఏది పైకి ఆరోపించబడింది తాడునందు పాము ఆరోపించబడింది ముచ్చి ముచ్చిపోయేందుకు వెళ్లి ఆరోపించబడింది ఇసుక ఎందుకు నీళ్లు ఆరోపించబడ్డాయి కాబట్టి ఆ రకమైన ఆరోపకమైన ఖచ్చితీ కూడా నిలవదు అది అసత్యమే ఆరోపణ లేనటువంటిది మాత్రమే నిలుస్తుంది అనే భావాన్ని మనం అర్థం చేసుకోవాలి మరి ఒకరు నన్ను అడిగాడు అమ్మ ఎన్ని కింది రూపాలు కాస్తే వచ్చింది అప్పుడు దానికి నేను రెండు ఉదాహరణలు చెప్తా రూపనామాలు లేని మట్టి అనేక రూపనామాలు సంతరించుకుంటుంది మట్టి అంత రూపనామాలు ఆరోపించబడ్డాయి వీటి ద్వారానే మట్టి ఉనికిని మనం తెలుసుకుంటున్నాం లేకపోతే మట్టి ఉనికి మనం ఎదగలేము అల్లియరత్నా రూపనామాలన్నీ కూడా అది మానుషమయమైన దివ్యమైన ఒక సత్యమున దారించబడ్డాయి అందువల్ల అన్ని రూపాలు అన్ని నామాలు నా వేందమ్మ అది సత్యమున ఉండవు అవి ఉండనటువంటి వాటి లక్షణాన్ని ఎలా అర్థం దా ప్రయత్నం చేయడమే గమ ప్రమాదాలు ప్రవరిస్తుంది అందువల్ల ఆ బ్రహ్మపరమాదానికి నువ్వు దూరంగా పోయినప్పుడు మాత్రమే ఇవి అనేక రకమైనటువంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయి ఆ పరిణామాలు ఎలా ఉంటాయి అంటే అహోభువన కల్లో చిత్తైర్ దాక్ సము సముస్తం మరి అనంత మహాంబువాద చిత్తవాదే సముద్రే అంటే అనంతమైనటువంటి మహాంబుజిలో చిత్తం అనే వాయువు ఉంటే ఏ రకమైనటువంటి తరంగాలన్నీ కూడా వస్తాయో పుడుతుంటాయో ఈ ప్రపంచంలో అనేక తరంగాలు కుడుతూనే ఉంటాయి ఈ ప్రపంచము సంసారం అనేవాటిలో అనేక తరంగాలు పుడుతూనే ఉంటాయి ఈ తరంగాల యొక్క స్వరూపాన్ని అర్థం వల్ల కానీ తరంగాలను గుర్తు పెట్టుకుంటే అనే ఆ మూలములను అర్థం చేసుకోగలవు మూలమునకు విసూచకలు గానీ ఉన్నాయి కాబట్టి వీటిని పత్తిపారేయడానికి వీలు లేదు నిజం చెప్పడానికి వీల్లేదు ఇది అంటే నిజం కాదు కాబట్టి నిజం కాదంట ఇక్కడ చిత్త వాసే సముద్రతే అంటున్నారు ఎందువల్ల ఆ మాట అడవలసి వచ్చింది అంటే తరంగం గాలి వల్ల వస్తుంది అలాగే చిత్తం అనేది శాస్త్రం ప్రకారం వాయువు వల్ల వాసన వల్ల ఏర్పడుతుంది ఆ చిత్త వృత్తుడు అయినటువంటి అవి కూడా వాసన వలన ఏర్పడతాయి వాయువు వల్ల వాయువు నిరోధిస్తే వాసన నిరోధింపబడుతుంది వాసన నిరోధింపబడితేయువు నిర్వహింపబడుతుంది అని ఉపనిషత్ దర్శనం ఆ ప్రకారంగా తీసుకున్నప్పుడు ఈ చిత్తము అనేటువంటిదే ఇలా పాటిలో నేను ఒక స్థితిలో ఉన్నా ఉన్నాను తగ్గిపోయాను ముప్పెండాను పుచ్చుకుపోయాను శంకోచించాను ఎడకోచించాను ఇటువంటి భావాలన్నీ వస్తాయి దీన్ని ఇంకో రకంగా చెప్పాలంటే ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అంటాం అనమాట ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ అంటాం ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ థాట్స్ లోనే మన గురించి మనం గొప్పగా అనుకోవడం ఎలా జరుగుతుందో మన గురించి మనం తక్కువగా అనుకోవడం కానీ సహజంగా మన గురించి అంచనా వేయం అదే రకంగా ఈ చంద సముచయంతో కూడుతుంది సంసారంతో జనము మరణమైన తరంగాల మధ్య ఆకలి గత్తుకులైన తరంగాల మధ్య చోకము మోహమైన తరంగాల మధ్య ఈ సత్యాన్ని మనం అంచనా వేయలేకపోతున్నాం సమా కానీ ఈ తరంగములు కాకుండా తరంగముల్లో ఉంటూ తరంగముల ద్వారా సూచించబడేటువంటి ఏదైతే ఉందో అదే సత్యం భావన కూడా చెప్తున్నారు అక్కడ సరే కేనోపని సత్య సిద్ధాంతం పరిగొస్తుంది మనసులో ఉంటూ మనసుకు ఆధారం ఉంటూ మనసుగా గీతం మనసుగా కనిపిస్తూ మనసు కాకుండా మనసుగా ఉంచేది ఇది అన్నయ్య ఇక్కడ ఒక్క నేష ఇంతకు ముందు మధ్యాహ్నలో చెప్పినట్టు అంటే తాడ మీద పాము ఆరోపించ ఆ లక్షణం ఉన్న దానికి మీదే అది ఆరోపించబడుతుంది అనే మాట కూడా ఒకసారి ఒక ఇక్కడే చదివాను అని నేను అంటే ఒక స్తంభం మీద పాము అనిపించదు అంటే పాముకి సిమిలర్ గా ఉన్న వస్తువు మీదే పాముని భ్రాంతి కలగడానికి భ్రమ కలగడానికి అవకాశం ఉంది కానీ వేరే అది దానికి సిమిలర్ గా లేని వస్తువు అట్లాగే ఆత్మలో ఉన్నాయి కాబట్టి ఆత్మ చేసి ఇది భ్రమించబడుతుంది అనే మాట చదివాను దీనికి సమన్వయం చేయచ్చు అంటే అది ప్రత్యేక దాన్ని ప్రత్యేగాత్మ అంటారు జీవాత్మ కంట వేరండి ఆ ప్రత్యేగాత్మ యొక్క స్వరూపానికి లక్షణం కూడా ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆటంకాలు కూడా వ్యాధి ధ్యానము సంశయము ప్రమా ప్రమాదము ఇలాగా పది లక్షణాలు చెప్పారు తొలగించుకోవచ్చు కూడా చెప్పారు తొలగించుకోవాలి కూడా చెప్పారు ఈ ఆటంకాలు ప్రత్యక్షైతన్యంలో ఉండే వాటిని ఎలా తొలగించుకోవాలో చెప్పారు కూడా అది అది ఏక ఏకతత్వాభ్యాసం ద్వారా తొలగించవచ్చు అని ఒక తత్వము అభ్యాసం చేయడం ద్వారా దాన్ని తొలగించవచ్చు అని చెప్పేసి అని పసంజలి యొక్క సూచనలో చెప్పడం జరిగింది ఇదంతా కూడా చిత్త వృత్తికి సంబంధించింది భ్రాంతి కానీ భయం కానీ దులు కానీ హేమ కాని కోపం కాని ఇవన్నీ కూడా చిత్త వృత్తులేక వైదించాలి ఇవన్నీ ఆ చిత్తం అనేటువంటి వాయువులో వచ్చినటువంటి తరంగాలు అంటే ఆ తరంగాల వల్లనే అమ్మ నాన్నగారితో ఉంటుంది తాడో శ్రీ శ్రీతాప తాతగారితో నువ్వు ఎంత కోపం వచ్చినా కూడా నన్ను చచ్చినట్టు పడు అంటున్నావు కానీ కదా అంటే ఉంటుంది చర్చల్లో అదే నీ మీరు నాకు ఉండే ప్రేమ సూచిస్తుంది అంటుంది మళ్ళీ ఏమంటుంది అమ్మ అమ్మ నా తాతగారు సీతాప తాతగారితో నాన్నభారా అమ్మ భారాన్ని నాన్న భారాన్ని రెండూ బైబుల్ చూస్తుంది అందువల్లే నేను నీకు బరుగుపోయాను అంటుంది ఒక భారాన్ని బయలేని పరిస్థితి ఏర్పడ్డప్పుడు అనే మాట అంటారు ఇంత వ్యవహారం జరుగుతున్నమాట అమ్మ కూడా జరుగుతూనే ఉంటే జరుగుతూనే ఉంటాయి గమనించు అప్పదు అంట అటువంటిప్పుడు ప్రతిదీ కూడా అమ్మకి స్వభావం ఒకే అర్షియక్ లేదు ప్రతిది స్వభావమే స్వస్వభావమే స్వస్వమే అది అలా సముద్రమైన అమ్మకొకటే వేదాంతేరు చేస్తారు కానీ అమ్మ దానికి వేరు చేయలేదు అమ్మ సర్వదాఖాన్ని ఆలోచన చేసుకుంటూ వస్తున్నారు అన్వయం చేసుకుంటే ఎలా పెట్టుకోవాలి మనకు అన్వయం చేసుకున్నా అంతే మనం మనం మనకు చేసుకున్నప్పుడు కూడా సూర సూక్ష్మ కారణాలు ఏదైనా ఉన్నాయని కూడా మనకి అర్థమవుతుంది ఇప్పుడు ఉదాహరణ మీరు హైమున్నారు అది మీకు ఒక ఆరోపణ మీ శరీరానికి రమేష్ గారు భారీగా ఇంకొక ఆరోపణ ఇంకొక అమ్మాయి ఇంకొక ఆరోపణ ఈ స్థూలం మీద ఆరోపణ జరుగుతుంది కానీ సూక్ష్మ మీద ఆరోపణ జరగడం లేదు ఈ సూక్ష్మ మీద జరిగే ఆరోపణలా కూడా నీకు ఒక భావంగా భావిస్తుంది ఆ భావన నీలోనే ఉద్బుద్ధం అవుతోంది కరంగా లాట దానివల్ల మనం ప్రజ్ఞ కోల్పోతున్నాం మనలో ఉండే ప్రకాశం స్థితి పోయి అజ్ఞానం స్థితి మనం వీటి వెళ్ళి తగ్గించినప్పుడే ఆ తారకం స్థితి చేసినప్పుడే నీవు మనసు అనేది దానికి దాటి పైకి వెళ్ళగలవు వస్తుంది మనస్ అంటే మనస్సు అంటే భావం అవునా కాదా మళ్ళీ ప్రశ్న చిదంబరరావు తాతగారు కొగులర్ డాక్టర్ మాట్లాడుతూ మనస్సే ఆధారము మనస్సే దేవుడు అంటాడు గుంటూరులో శ్యామల చరిత్ర డాక్టర్ కొగులతో మాట్లాడుతూ కాబట్టి మనస్సును అర్థం చేసుకోవడమే గొప్పది అంటారు మరి భగవద్దిలో జయించడానికి మనసు ఒకటి అంటారు భాగవతంలో ఉద్యోగ కూడా అదే విధంగా జయించరాని దాంట్లో మనసు ఒకటి అంటారు మనస్సు స్వరూపం ఏమిటి మనసు ఏ రకంగా ఏర్పడుతోంది చేయాల్సి వస్తుంది మనస్సుకి ఎందుకు సంకల్ప వికల్పాలు ఉన్నాయి అనేదాన్ని సైన్స్గా వీళ్ళు ఎవరో రీజన్ లేకపోతున్నారు ఒక వైరాగ్య మహర్షి మాత్రం ఇవ్వగలిగారు అంతవరకు ఈ శరీరము తల్లి తండ్రి అనేటువంటి రెండు భావాల వాళ్ళు ఏర్పడింది కాబట్టి దీని యొక్క ఇమ్మీడియట్ గా ఆంతరం స్థితిలో ఆ రెండు రకాల లక్షణాలు ఉంటాయి అదే సంకల్ప వికల్పే మనస్సు అవుతుంది ఆ దాటిన విశ్వావరణలో ఏకం అవుతుంది అదే బుద్ధి అవుతుంది అని చెప్పారు ఆయన అందువల్ల మనస్సులో సంకల్ప వికల్పాలు కావడానికి కారణం ఏమిటంటే మనం ఈ స్త్రీ పురుష సంజాతరవడం అలాగే మనసు ఏర్పడుతుంది భేదం దాటినప్పుడు స్పర్శ భేద లింగ భేద రూపభేదాలు దాటినప్పుడు మనం బ్రహ్మచారికి స్త్రీలో పెడతామని అమ్మగలిగారు కూడా కాబట్టి ఆ స్థితి అంటే అర్థం ఏమిటి మనసుని జయించడం కాదు మనసును అణచివేయడం కాదు మనసును అర్థం చేసుకుని మనసులో నుంచి బుద్ధిని తీసుకొచ్చి తీసుకొచ్చి బుద్ధిలో మనసును లయం చేసి అహంకారం నుంచి బుద్ధిని తీసుకొచ్చి అహంకారంలో బుద్ధిని లయం చేసి ఆరోగించబడ్డ గుణాలను అహంకారం లయం చేసి మహాతత్వంలో లయం చేసి కర్మ కలశాలు దాటడం ద్వారా మనం ఒక మూలంలోకి ప్రవేశిస్తామని అమజేస్తారు అని దాన్ని అనుసరించారు కూడా యోగ శాస్త్ర విధానంగా కూడా అదే కరెక్ట్గా పడుతుంది అక్కడ కావున ఇక్కడ చెబుతూ ఈ శరీరంలో ఈ ప్రపంచం అనేటువంటి దానిలో ఇందులో సుఖ సముద్రంగా కనపడుతోంది ఇందులో చిత్తం అనేటువంటి వాయువు వల్ల మనకు చిత్రమైనటువంటి సంబంధాలు వస్తున్నాయి అవి తొందరగా వస్తున్నాయి పుడుతున్నాయి పుడుతున్నాయి ఇటువంటి వాటిల్లో ఈ అనంతమైనటువంటి మహాంబిలో చిత్తం అనేటువంటి వాతము ప్రచోదించింది ఆ పరిస్థితుల్లో మనకి పరిస్థితిలో జీవు జీవుడు అనేటువంటి వ్యాపారి వ్యాపారి యొక్క జగద్రూపమైన నౌక అప్పుడు నశించిపోతుంది కాబట్టి చిత్రం ఎప్పుడైతే నశిస్తుందో ఆ వర్తించేటువంటి వ్యాపారి అనేటువంటి వణిజ చెప్పాడు వృత్తి కలిగిన వాడు జీవుడు ఆ జీవ వృత్తి ద్వారా జగద్రూపమైన దురదృష్టం వల్ల నశించిపోతుంది అంటారు దురదృష్టం వల్ల నశించిపోతుంది అక్కడ దురదృష్టం అనేటువంటి దానికి అమ్మాయి చూతారు దూరదృష్టి అదే దూరదృష్టి అంటారు దూరదృష్టి అనే దానికి ఒక డిస్కషన్ జరుగుతుంది అమ్మతో నది దగ్గర నది దగ్గర సో కాబట్టి ఆ రకమైన దూరదృష్టి ఎప్పుడైతే వచ్చిందో దురదృష్టం పోతుంది అక్కడ ఉన్నది ఉన్నట్టుగా దూరదృష్టి అంటుందమ్మా ఇప్పుడైతే ఈ మనసు బుద్ధి చిత్తము వీటికి మూలం ఏది అని ఆలోచించుకుంటూ పోతే వీటికి మూలం ఏదిగా కనిపిస్తుందో ఆ మూలాన్ని తెలుసుకొని మూలా అది ఆ చైతన్యం అని అంటే ఈ చిత్తు మీరు చెప్పారు చిత్తం చిత్తము చైతన్యం రెండు ఒకటే అవుతాయి కదండి చిత్తం అంటే ఇలా ఇదొకటి ఏంటంటే ఒక మనిషికి ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించినంత మటుకు చిత్త అవుతే అందరికి కలిపి మొత్తం కలిపి చూసినప్పుడు అదే చైతన్యంగా ఉంటుంది అనే కరెక్ట్ అవుతుంది అనుకూడదు ఎట్లా మరి అప్పుడు ఎట్లా చెప్పారు ఎందుకంటే చైతన్యం అనేటువంటిది ఉపాధి సహితమైనటువంటి శూన్యమే చైతన్యము చైతన్యమే శూన్యము చైతన్యముధిరహితమైన చైతన్యమే శూన్యము రహితము రెండు చెప్తున్నారు ఉపాధి సహితమైన ఉపాధి రహితమైన రెండు చైతన్యమే రెండు చైతన్యమే ఉపాధి సహితం అయినప్పుడు దానికి ప్రవృత్తి నివృత్తులు రెండూ వస్తాయి ప్రవృత్తి అంత ప్రమాదకరము నివృత్తి కూడా అంతే ప్రమాదకరం అగస్టుడు చెప్తాడు అధ్యాత్మ రామాయణంలో రాముడిని జరిగిన చర్చలో నివృత్తి కూడా అంతే ప్రమాదకరమైన చెప్తాడు ప్రవృత్తి మార్గం ఎంత చెడ్డదో నివృత్తి మార్గం అంతే బ్రహ్మ ప్రమాదాలు గో తెస్తుంది కొంతమాదం అంటే ఇప్పుడు అది ఉంది అని మొన్న మనం అనుకున్నాం వ్యక్తం వ్యక్తం అని అనుకున్నా ఉన్నాయా అవతల ఉన్నది శూన్యం అన్నారు మీరు కూడా ఇప్పుడు చైతన్యం అన్న అదే అక్కడికే వెళ్తుంది మళ్ళీ ఏమిటంటే మానుషమైన ప్రవృత్తి విషయంలో కనపడుతుంటే అతి మానుషమైన భావాల్లో నివృత్తి పడేస్తుంది అతను కూడా భావంలో ప్రవృత్తి పడేయడం జరుగుతుంది అతి మానుషమైన అంటే మాటకు అర్థం ఎట్లా చెప్పాలి అంటే ట్రాన్స్ఫ్యూమర్ మనిషి కంటే జరిగింది అంటే ఇప్పుడు దేవతలు దేవలోకాలు ఆట అలాగా ఓకే నివృత్తి అంటే నివృత్తి అంటే అదవుతుందా లేకపోతే లేదు అనుకోవడం అవుతుందా నివృత్తి అంటే అవును ఇప్పుడు ఉన్నది ఇప్పుడు ఉన్నది లేది అనుకున్నప్పుడు అసలు అంటే ఉన్నది అనుకున్నప్పుడు దీంట్లో ఉండిపోతున్నాం అనిపించింది కాబట్టి ఇప్పుడు నా వైపు నా వైపు చూసుకుంటే ఇప్పుడు లేదు అనుకున్నప్పుడు ఇది లేకపోతే అసలు అసలు అప్పుడు లేనప్పుడు ఏమిటి నా పరిస్థితి అని చూసుకుంటే అప్పుడు కదా అసలు ఏంటి అర్థం అవుతుంది నివృత్తి ప్రమాదకరం ఎలా అవుతుంది అది అంటే నాకు ఆన్సర్ అర్థం కాదు అందుకని అడుగుతున్నాను నివృత్తి నాకు అసలు ఏంటంటే అర్థం అవుతుంది నివృత్తి అనేది ఉపరమణేస్తుంది అది కట్టి పడేస్తుంది అన్నారు అభిరమణం ద్వారా ప్రవృతి ఊరము ద్వారా అభివృద్ధి కట్టి పడేస్తుంది ఇది రెండు దృశ్యం చుట్టూ తిరిగిపోయాయి అందువల్ల రెండు ప్రమాదమే మరి దాటేది ఎట్లా అది దానికే మౌనము అని ఆత్మ ఉంది అమ్మ చెప్పారు అమ్మ ఆచరి ఆచరణ చూపించారు అంటే ఏమిటండి మీ అనుభవంలో చెప్పండి అంటే ఇక్కడ క్లారిటీ కావాల్సి వస్తుంది అర్థమైందమ్మా నాకు అర్థమైందమ్మా ఇప్పుడు అని కదా మాకు అర్థమవుతుంది అంటే వాటి పట్ల తటస్థంగా ఉంటే సరిపోతుంది అదే అదే మౌనం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు ఇంక వ్యక్తి మాట్లాడతారు ఇంక వ్యక్తి మాట్లాడుతారు మీ రాష్ట్రపతి బాయ్యాలి అడుగుతాడు ఇంకో అందరి పట్ల సరస్సంగానే ఉంటాము అక్కడ ప్రవృత్తి ఉంటుంది నివృత్తి ఉండదు దేహం ఉంది కాబట్టి దేహం వ్యాపారం చేయాలి అక్కడ నాకు శివుడు కూర్చున్నా వారదీ కూర్చున్నా వె కూర్చున్నా రాజదోషి కూర్చున్నా ఒకటే ఆ రూపాయలు వహిస్తున్నా ఆ అందువల్ల అమ్మ క్లియర్ గా చెప్పేసింది మానవ చేతకి ఏర్చేబడి దేవతలు అందరూ కూడా ఈ దొంగ ప్రభుత్వం కలిగిన వాళ్ళే పిల్లించబడతారు వేరే వాళ్ళు పేర్ చేయబడరు అని చెప్పింది నరకాసు రిఫరెన్స్ ఇస్తూ ఉన్నాయి రెండు పరిస్థితుల్లో కాబట్టి చెప్పుకుంటున్నారని అంటారు తప్ప ఆయన కూడా ప్రజగానే చెప్తారు చిదంబరరావు ఇంకో వెళ్ళి చెప్పడం లేదు ఈ మౌనం అనే కాన్సెప్ట్ ఇషయానికి ఆచరించారు ఆ ద్వంద్వ లేని స్థితిలో ఉండడం మౌనం ఇప్పుడు గుర్తిస్తుంది న్యూట్రల్ ఫేస్ లో అది స్థిర చిత్తం ఇప్పుడు వీళ్ళు చెప్తున్నా శాంతించిన స్థిరమైన కేవలం వాచ్యార్థాలు అవునమ్మా కాబట్టి తర్వాత అపార మహాసముద్రం అయినటువంటి నాలుగు జీవన తరంగాలు వదిలేస్తున్నాయి ఒకదాంత వరుస ఆడుకుంటున్నాయి స్వభావంగానే లభిస్తున్నాయి కాబి మై అనంతమాబోధో ఆశ్చర్యం జీవ విజయ ముఖి ప్రవిశంది స్వభావతంగా వేదాది మహర్షి చెప్తారమ్మాయిట్ ఆయన ఐదు లక్షణాల శక్తి తరంగాలు ఉన్నాయని చెప్తారు అదే లక్షణం ఇక్కడ చెప్పారు ఉజ్జంతి గంతి కేలంతి ప్రవిశంతి స్వభావత ఆయన గురించి మీకు పరిచయం లేదు కాబట్టి ఆయన చెప్పిన విషయాల గురించి పక్క అనిపిస్తుంది లేదండి అంటే అన్నిట్లో అదే కదా ఉండేది ఇప్పుడు ఉద్యంతి అంటే దాంట్లో ప్రభావం దీంట్లోకి వ్యక్తంలోకి వచ్చినప్పుడు అది ఇటువైపు వచ్చినప్పుడు అనేది అంటే నాకు నాకు దానికి ఆ మాటకు నాకు అర్థం అర్థమయ్యే చూసుకుంటున్నాను అవునమ్మా ఇక్కడ ఇంకొక విషయం ఏదైనా చింతన చేసేటప్పుడు గురువు చూడకూడదు వింటున్నవాడికి ఎంత అర్థమైందో చూడకూడదు చూడకూడదా మరి వినేవాడికి అర్థమయ్యేటట్టుగా అందించకపోతే ఎట్లా అందుతుంది ఇద్దరు ఇద్దరులోనూ సమస్య వస్తుంది అమ్మ చెప్పింది అదే మనసు ఒకటి కాక మనసు దర్శనంతో బాధ్యలేదు అంటుంది అమ్మా అదే అప్పుడు మనసు మీద ప్రభావితం అవ్వగలిగే స్థితిలో ఉండి మాటతో సంబంధమే లేకుండా తను వాళ్ళ మీద ప్రభావితం అవ్వగలిగిన స్థాయిలో ఉన్న వాడి పరిస్థితి అది నాలా అప్పుడు సమన్వయం చేసుకునేటట్టుగా మన మనం చెప్పుకోవాలి కదా ఒక అర్థమేటట్టు అర్థం అవుతుంది ఎలా చెప్పండి దాని స్వరూప జ్ఞానం నాకు సరిగినప్పుడు అన్ని ఆరోపణలే అవుతాయి ఇప్పుడు చాలా చిన్న ఉదాహరణ చెట్టు అనేది ఒక వస్తువు ఉంది ఆ చెట్టు మీద నువ్వు మర్రి చెట్టు అన్నా జామ చెట్టు అన్నా చెట్టు అనే స్వస్వరూపాన్ని పోగొట్టినట్టేగా అప్పుడు అది చెట్టు అదే కానీ ఎప్పటికీ తీసుకున్నామో స్వస్వరూపంతో అనుసంధానం అవుతున్నట్టేగా అలాగే అమ్మ విషయంలో జరిగింది అమ్మ జీవిత మొహాలకి మొత్తం అంతా కూడా అమ్మ మీద ఏ రకంగా ఆరోపణ జరిగిందో చెప్పిందే తప్ప అమ్మ లోపలికి వెళ్ళి ఎంతమంది చూసారు అన్నటువంటి దాని మీద ఎక్కడ ఒక్క వాక్యం కూడా అడిగింది ఇది కాదే ఇవి అని చెప్పారు అమ్మ ఆరోపణలకు అవసరం ఉండేదిగా అమ్మ అని చెప్పడం ఆ జీవిత మహోదశుల ఉద్దేశం అది తరంగము కాదు సముద్రము కాదు నీరు కాదు ఆవరణ కాదు చైతన్యము కాదు అలా కాదు వరిపిడి కాదు ఘర్షణ కాదు ప్రవాహము కాదు స్థిరము కాదు అన్ని నేను అయి ఉన్నాను అన్ని నేను కాకుండా ఉన్నాను అన్న భావనే మనకి మహోదశలో ఉండేటువంటి గొప్ప ఉపదేశం ఇప్పుడు మహా ఇప్పుడు ఎంత కూడా మహాదిలో వచ్చిందా లేదా చెప్తున్న డిస్కషన్లో ఉన్న మహానది అంటే సెంటర్ ఆఫ్ దా మహానది అంటే బిగ్గా బిగ్గా ఎందుకన్నా అంటే అక్కడ అల్లలు లేవు నురుగురు లేవు ఏమీ లేవు అదర్ ఉంటాయి వాటర్ అంతే మహాశబ్దానికి అర్థం అది కాదు దీని చెప్పలేదు అని మహాశబ్దానికి మళ్ళీ వేరే అర్థాలు ఉన్నాయి నిర్వచనాలకు అందండి అని అమ్మ వాళ్ళు దాని చెప్తారు నేను నిర్వచనంతో ఉన్నా కాబట్టి మీరు ఆశిస్తున్నారు తిరుమప్రదాద్ గారిని అవునా కదా కాబట్టి మీరు అమ్మ గురించి అమ్మ తత్వం గురించి మీరు బాగా తెలుసుకున్నారు అప్పుడు అమ్మ ఈ ఇవన్నీ అందులో సమన్వయం చేసేసారు ఒక వాక్యాలు రెండు వాక్యాలు చేస్తే సార్ మరి అందుతుంది ఆరోపణ మన మీద చేసిన ఆరోపణ ఆరోపణ అక్కడ తాడుగా బావం చూడకుండా నీలోనే బాబు చూస్తావు అదే ఆ స్థితి వస్తుంది వికాసం వస్తుంది అమ్మా ఆ వికాసం వచ్చినప్పుడు ఆ ప్రకృతి అన్వీల్ చేస్తుంది మొత్తం ఏ ప్రకృతి యొక్క స్థితి వల్ల నీకు స్థితి ప్రాపించిందో ఇప్పుడు అమ్మది మనం చదవాలి అమ్మ చదివితే చాలు అన్నారు కదండి మీరు చదివితే చాలు అన్నప్పుడు అది చదివితే అమ్మ గొప్పదని ఎట్లా తెలుసు ఇప్పుడు అది చదివినా చదవకపోయినా నాకు స్థిరమైన అభిప్రాయం ఉంది అమ్మే పరమాత్మ అని ఉందనుకోండి చదవటం వల్ల ఆ స్థితి నాకు అర్థం కాకపోతే చదవటం వల్ల నాకు ఉపయోగం ఏంటి మళ్ళీ మరేం చేస్తే అట్లా అంటే ఇంకా ఉండగా కొన్నాంటికి మీకు పరిణామం వస్తుంది అట్లా చెప్తారా అంతేనమ్మా ఎప్పుడు అంతే అది వేలు వేలు స్టేజిస్ లో అమ్మ ఏ రకంగా తనని చూడాలో నేర్చుకోండి మరి కూడా అదే కరెక్ట్ అసం చేసుకోవటంలే అమ్మకే అన్వయం చేయటంలే జరిగేదాన్ని చూస్తున్నారు అంతే ఆ మార్క్స్ జరుగుతుంది అని మీలో జరుగుతున్న మార్పుని మీరు జస్ట్ వాచ్ చేస్తున్నారు అంతేనమ్మా మరి అదే సాక్షిత్వం కాకపోవడం అక్కడ సాక్షిత్వం చేస్తున్నాను చూసేవాడే సాక్షి ఏం చెయ్యడుగా చూస్తాడు సాక్షి యుద్ధానికి చాలా అర్థాలు అంటే నేను మామూలుగా చెప్తున్నాను ఇప్పుడు దృక్ దృక్ పెట్టారు మనం మీరు కూడా అన్నారు దృక్కుగా ఉండాలి కేండాలి అన్నారు సాక్ష దృక్కన్నా ఒకటే అవుతుంది కదా చూస్తాడు అంతేవాడు ఏం జరుగుతుందో ఎప్పుడు దాంట్లో కలవడు చూస్తుంటాడు ఆ స్థితి కంటే ఇంకా పరిస్థితి ఓకే అది కూడా పరిస్థితి ఒకటి అమ్మా ఇందులు అంటే భాషలో శబ్దవృత్తి అర్థవృత్తి ధాతు వృత్తి భావ వృత్తి అన్యధావృత్తి అభావధా అభావ వృత్తి అని ఉంటాయి ఆ ఐదో స్టేజ్కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకి స్వస్వరూపం అర్థమవుతుందమ్మా ఈ నాలుగు దిశలో కట్టి పారేస్తుంటాయి శబ్దం కట్టేస్తుంది మొట్టమొదట అర్థం కట్టేస్తుంది దాతూ కట్టేస్తుంది ధాతు అంటే పదార్థం కాదు ప్రియా అక్కడ వాక్యంలో భావం కట్టేస్తుంది అంటే సరిగా చెప్పాలంటే మన శరీరము మనస్సు శరీరాన్ని ఏర్పడే పంచభూతాలు దానిలో ఏర్పడిన భావాలు ఇవన్నీ నాలుగు కిందకి వస్తాయి ఇవి లేని స్థితిలో ఉంటుంది ఉంది కాబట్టి వచ్చాయి అది ముఖ్యమైన పాయింట్ మళ్ళీ ఇందాక చెప్పిన శూన్యమే వస్తుంది అప్పుడు అక్కడ అదే అదే ఫార్ములా అక్కడికే వస్తుంది ని కాదు పురుషోత్తమ ప్రాప్తి ే అల్టివం చెప్పారు విశ్వ లక్షణం చెప్పారు మూలం చెప్పారు శాఖ లక్షణం చెప్పారు అన్ని చెప్పారు దానికి సంబంధించి మీకు ఏం పెట్టలేదు ఇప్పుడు అమ్మ పెట్టింది అది ఒక మెసేజ్ పంపిస్తాను సరేనమ్మా